మనం ప్రార్థన తోటి ఈ రోజు సాయంత్రపు ఆరాధన ప్రారంభించుకుందాము ఓపెనింగ్ ప్రేయర్ మీరే ఓపెనింగ్ ప్రేయర్ చేయండి ప్రేమల దేవ కృపల తండ్రి తీవాహ్మా నిల క్లెని బంధువులు కృతజ్ఞత స్థుతులు స్తోత కలిని రజ హర్షుద్ర సర్వశక్తి మందుల సర్వాధికారులు వంద నెల తండ్రి వీలాది దూతలతో కూడిన మహుల ద్రవ గొప్ప దేవానికి వంద నెల్లు దేవా ఏసయా పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్న మంది నడతండి కృతజ్ఞతలు తండండి దేవాసవ ప్రభ మరి ఏసయ్యా ఈ రోజు ప్రభా మరి మీ యొక్క ఆత్మీజత నడిపింపు దాయించండి ఎవ్రీ డే మీ మాకు కూడా చెందుతండి దేవాసవ ప్రభ మేము కరెక్ట్ గా జీవించటకు ప్రభా ఈ కమ్మిద్దట ఎలాంటి కప్పులు చేస్తున్నాము ఎట్లా జీవిస్తున్నాము ప్రభావ ప్రతిదీ మాకు బలిపర్చని మేము సరిగ్గా నడుచుకునేటకు మాకు సారిపడము ప్రాధాన్యం నీకే స్థావుతా నీకేమైనా దేవ మా తప్పిదం నిషేమించని ప్రభా మా ప్రవర్తనంతా కూడా ప్రభా నీ యొక్క అధికారానికి ప్రభావ మేము నడుచుకుంటాం ప్రభా సహాయపడమని ప్రార్థిస్తాం ప్రతి విషయంలో కూడా ప్రభా మీరు మాతో మాట్లాడి మేము జాగ్రత్తగా జీవించటకు తండ్రి మా తదంపులకు కావాలి కాయండి ప్రభా ఈ లోకంలో ప్రతి ప్రజల నిసన్నిధికి రావాలంటే ప్రభా మరి మేము సాక్ష్యంగా నేను అవ్వలేదు ప్రభావ ఏసే మరి మాకు సాయపడమని ప్రార్థిస్తున్నాం మీకు అవజానికి అవుతుంది మీకే జీవం గడిన దేవా కారాజానికి వర్ణాలు దేవ నిస్సువార్థ అందలేక ఎంతో మంది ప్రజలు వారికి నిస్సువార్థ అందేలాగా ప్రభా మీ మంత్రం ప్రభ మీ కొడుకు ప్రభావ గతి నుంచి సువాత ప్రకటింపచేయాలి తండ్రి కాబట్టి ప్రభా మమ్మల్ని నడిపించమని సాయపడమని ప్రాధ్యం మిస్ అయ్యా దేవా సుప్రభ లోకంలో ఎక్కడ చూసినా గలీబులు ఆ గలీబులు నుంచి మమ్మల్ని తప్పించి నీ పరిశుద్ధతలో ప్రభా ప్రతి ముద్రించుకుంటున్నందుకు నీకు వర్ణాలు తండ్రి ఉన్నత స్థలం పైన ప్రభావ మేము చూడాలి అని అంటే ప్రభా మరి పైన వాటిని బతకాల పైన వాటిని మేము చూడాల ప్రభా మాకు సహాయపడమని ప్రార్థిస్తుంటుంది మాకు ఆశక్తిని అనుగ్రహించండి నూతన బలము నూతన శక్తి చిత్తము మన ఇంపంది ప్రభావ ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపం చేసుకుని రాలేని పరిస్థితులున్న ప్రతి బిడ్డని కూడా ప్రభా నీ సన్నిధికి లాక్కరండి ప్రభావ ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత చేత దేవా ప్రభా మరి వాచిత మీద మాతో మాట్లాడి పాట ద్వారా మన ఉంటుందండి తండ్రి ఆదివంతం ప్రభ మీద నడిపిస్తుంది యేసుకృష్ణనామంలో ప్రార్థిస్తాం తండ్రి అవున్ థ్యాంక్ యూ సిస్టర్ సిస్టర్ పాట పాడండి సరే పాడతాను దేవుడు ఎవరు మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా నాకు చాలిన దేవుడబు నీవే ఏసయ్యా ఎవరు మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా స్తోత్రమే సయ్యా తృతి స్తోత్ర మేసయ్యా స్తోత్ర మేసయ్యా స్టి స్తోత్ర మేసయ్యా తోత్ర మేసయ్యాతి స్తోత్ర మేసయ్యా నాకు చాలిన దేవుడవు నీవే ఈసయ్యా ఎవరు మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా జీవముని దాచే అంచావు నాజీవముని దాచి చావు నా ప్రతి నీ మహిమల చావు నా ప్రతి నీ మహిమల చావు తోత్ర మే సయ్యా స్తితోత్ర మే సయ్యా తోత్ర మే సయ్యా సుచితోత్ర మే సయ్యా తోత్ర మే సయ్యా సుచితోత్ర ఎవరూ మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా వెలుపటలో పటా నాకు తోడైన్నావు వెలుపటలో పటా నాకు తోడైన్నావు కథాను దూతలను నా కల ఉంచావు cataanu dootalanu na kalakinda unchaavu stotra misayya stuti stotra misayya stotra misayya stuti stotra misayya stotra misayya stuti stotra misayya నాకు చాలిన దేవుడవు నీవే ఏసయ్యా ఎవరు మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా అమూల్యమైనవే వాగ్దానము చేశావు అమూల్యమైనవే వాగ్దానము చేశావు పన్నెండు ముత్యాలతో నాకు ఇల్లును కట్టవు పన్నెండు ముత్యాలతో నాకు ఇల్లును కట్టవు స్తోత్ర మేసయ్యా శ్రుతితోత్రయ్యా స్తోత్ర మేసయ్యా శృతితోత్ర మేసయ్యా మేసయ్యా సుతితోత్రా మేసయ్యా నాకు చాలిన దేవుడవు నీదే ఏసయ్యా ఎవరు మరిపించలేను నీ ప్రేమను ఏసయ్యా నాకు చాలిన దేవుడవు నీదే ఏసయ్యా ఎవరూ మరిపించలేరు నీ ప్రేమను ఏసయ్యా తోత్రా మేసయ్యా కుతితోత్రామేతయ్యా తోత్రాసయ్యా కుతితోత్రయ్యా తోత్రాంగేశయ్యా కుతితోత్రాంగేసయ్యా ది స్టర్ ఈరోజు మనకు ప్రిసిల్లా సిస్టర్ వాక్యం అందించడానికి వస్తున్నారు ప్రిసిల్లా సిస్టర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి సిస్టర్ ప్రేజ్ లాడ్ అందరికీ ముందుగా ప్రార్థన చేసుకున్నాను శ్రోతం విశ్వప్రభాని వాక్యంలో నడుపుతూ ఉండచ్చభ మీరు సుప్రభ ఈ రోజు చెప్పే ప్రతి ఒక్క వాక్యం ఇసుప్రభ మా హృదయంలో నాటబడేటండి ప్రభాని పెట్టుకుంటున్నాం తండ్రి అని ఈరోజు వాక్యం ఏం గురించి అంటే మన మన లైఫ్ లో అందరికీ శోధనలు వస్తాయి ఆ శోధనని ఎలా ఎదుర్కోవాలా ప్రార్థన ద్వారా ఎలా ఎదుర్కోవాలా ప్లస్ నమ్మకం అనేది ఎందుకు మన జీవితంలో చాలా ముఖ్యం అండ్ దాంతో పాటు ఫాస్టింగ్ ద్వారా ప్రేయర్ అనేది ఎలా చేయాలని నేర్చుకోవాలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాకోబు పత్రిక ఒకటి పదమూడులో దేవుడేమైనా ఇక్కడ రాస్తార చెప్పబడుతుందంటే లెట్ నో వన్ సే when he is tempted i am being tempted by god for so god cannot be tempted with well and he himself tempts no one that devade emana rastunnante ikkada bible yaakov raasina patrika lo let no one see ante evvaru kuda cheppakudadu devude mane shodistundo ani i am being tempted by god ani evvaru kuda chupakudadu ante shodalanu nede eppudaina evar mana evaraina manaki మన కొలీగ్స్ ద్వారా అయినా మన ఫ్రెండ్స్ ద్వారా అయినా ఎవరైనా కానీ మనకి ప్రేరేపణ చేస్తారు ఇది చే ఇది ఇది తప్పేం కాదు ఇది రైటే అని వాళ్ళు చెప్పు చాలా ట్రై చేస్తూ ఉంటారు మనము మన వెళ్ళే దారి ఇరుకు మార్గం వాళ్ళు వెళ్ళే దారి సఫల మార్గం అని వాళ్ళు అలా అనుకుంటారు మనం చేసేది తప్పు అని వాళ్ళకి ఎప్పుడు అదే అనిపిస్తూ ఉంటారు ఈ రకంగా కూడా రావచ్చు మనకి అది చేయండి ఈ చిన్న తప్పు ఏం కాదు ఏమన్నాడు దేవుడు ఏం చేయడు దేవుడు అని వాళ్ళ ఇంటెన్షన్ లో వాళ్ళు ఉంటారు అది మనం తప్పించుకోవాలి అండ్ వాళ్ళకి ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి చెప్పకూడదు ఇది మీ మీరు చేసేది తప్పు అని మనం కొద్ది కొద్దిగా మీరు చేసేది తప్పు అని వాళ్ళకి వాళ్ళకే వాళ్ళకి తెలుసుకునేలాగా వాళ్ళని మనము మన తట్టు వాళ్ళని తిప్పించుకోవాలి and one more thing ఆ ఇంకొకటి దేవుడు మధ్య సువార్త ఇరవై ఆరు ఫార్టీ వన్ లో ఇంకేం చెప్తాడంటే వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టెంప్టేషన్ ద స్పిరిట్ ఇస్ బెల్డింగ్ బట్ ద ఫ్లెష్ ఇస్ వీక్ ఇక్కడ దేవుడు ఏం వాచ్ అండ్ ప్రే దేవు చూసి నువ్వు ప్రార్థన చెయ్యి అండ్ మన దేవు ఎప్పుడైతే మన మన ఆత్మని వాళ్ళు ఏం చేయలేరు మన ఫ్లెష్ అంటే మన ఒక శరీరాన్ని వాళ్ళు లైక్ ఏదైనా పాడు చేయడానికి ట్రై చేయొచ్చు కానీ మన ఆత్మని ఎప్పుడు వాళ్ళు పాడు చేయలేరంట అంత మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనల్ని ఉండాలంట అండ్ ఇంకొకటి కొరిండియన్స్ లో కూడా దేవుడు ఏమంటాడు ఇక్కడ ఏం మాట్లాడతానంటే కొరింటియన్స్ పత్రిక సెవెన్ లా ఫైవ్ అనమాట డోంట్ డిప్రీవ్ వన్ అనదర్ అన్లెస్ ఇట్ ఇస్ బై కాన్సెంట్ ఫర్ అ రీజన్ that you may give yourself to fasting and dress and may be together again that Satan doesn't tempt you because of your lack of self control ikkada mm manaki -hmm. self control anedi chaala important self control ante mana mana mida manaki namakam anedi undala idi nenu cheyakudadu idi nenu chesedi tappu అని మనం మనది ఫస్ట్ మనం నేర్పించుకోవాలి ఎవరన్నా చెప్తుండే ఇది చిన్న తప్పు ఇది పెద్ద తప్పు ఇది రాంగ్ ఇది రైట్ అనే వాళ్ళు చెప్తూనే ఉంటారు చిన్న తప్పే ఇది పెద్ద తప్పేం కాదు ఇలా చేస్తే ఏం కాదు దేవుడేమన్నాడు అని ఇది మీరు విగ్రహ ఆరాధన చేసేది తప్పు కాదు ఇది ఇది బైబుల్లో ఇలా లేదు ఇలా ఉంది కానీ వేరే వేరే రకంగా వేరే వాళ్ళు ఏదైనా చెప్పని మనది మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు మనం తప్పు లైక్ ఎప్పుడు లూజ్ కావద్దంటాం ఎప్పుడు మనం లూజ్ కాము ఎప్పుడైతే మనము ప్రార్థనలో ఎక్కువ ఉన్నప్పుడు ఫాస్టింగ్ లో ఎక్కువ ఉన్నప్పుడు ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు మనం దేవునికి ఇంకా ఇంకా ఇంకా ఇంకా దగ్గర ఇది ఎందుకు గురించి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను వాక్యం చెప్తానని కూడా నాకు అంత ఐడియా లేదు కానీ ఈరోజు వాక్యం చెప్పాలా అని నాకు చాలా ఆసక్తి ఉండే ఈరోజు ఎట్లైనా నా వాక్యం చెప్పాలా ఈరోజు నేను వాక్యం చెప్పాలని చాలా ఆసక్తి ఉంది ట్వంటీ రోజు డేట్ ఇచ్చిందో కానీ నేను ఈరోజు ఎటువంటి పరిస్థితులు అయినా నేను ఈరోజు వాక్యం చెప్పుకో చెప్పాలా నేను ట్రై చేయాలా దేవుని ఒక వాక్యం చెప్పడానికి అని ఎంతో అండ్ ఫాస్టింగ్ గురించి ఎందుకు చెప్దాం అనుకున్నా అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎగ్జాక్ట్ గా ఈ మంత్స్ లోనే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మంత్ లోనే మనే సిక్ నేను ఫాస్టింగ్ ప్రేయర్లు ప్రేయర్ లో ఎప్పుడంటే నైట్ నా షిఫ్ట్ అయిపోయిన తర్వాత లేకపోతే బస్సులో అయినా లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ తర్వాత నేను ప్రేయర్ చేస్తా ఉంటే కానీ అంతగా నేను ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అంతగానే నేను ప్రార్థన చేసుకునే అంత సమయం లేకుండా కానీ ఎప్పుడైతే నేను ఒక వన్ అండ్ హాఫ్ క్రేయర్ క్రితం బ్యాక్ వెన్ ఫాస్టింగ్ ప్రేయర్ అనేది సిస్టర్ సిస్టర్ ద్వారా నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి సిస్టర్ మీకు ఎప్పుడైనా దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడు జీవితంలో అని చెప్పారు తను నేను లైక్ ఎవ్రీ వీక్ నాకు వీక్ ఆఫ్ ఉన్న టైప్ లో ఎవ్రీ వీక్ అండ్ నాకు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి అలా ఒక ట్వంటీ డేస్ మళ్ళా ఫాస్టింగ్ ఉండడం జరిగింది ఈ ఫాస్టింగ్ ఉన్న రోజులంతా నేను నేనేమనుకున్నా అంటే తప్పకుండా నేను ప్రేయర్ లో అట్లీస్ట్ అట్లీస్ట్ అట్లీస్ట్ త్రీ అవర్స్ ఆ నేను వర్క్ లో మేనేజ్ చేసుకుని త్రీ అవర్స్ అన్న నేను తప్పకుండా నేను వర్షిప్ లో ఉండాలి ప్రేయర్ లో ఉండాలి అని తప్పకుండా అనుకున్నా ఎందుకంటే ఆ టైంలో ఇంకా మనకి దేవుడు అనేది దగ్గర అవుతారు ఉన్న రహస్యాలు ఎక్కువ తెలుస్తాయి మనం దేవుళ్ళో ఇంకా నీలమవుతాము మనం అనుకునేది మనం సాధించగలం మట్టి సువార్త పదిహేడు ఆ ఇరవై వచనంలో చెప్తారు బట్ దిస్ కైండ్ డజన్ కమ్ అవుట్ ఎక్సెప్ట్ బై ప్రేయర్స్ అండ్ ఫాస్టింగ్ ఇక్కడ కూడా ఏమని ఉందంటే ఏది కూడా అసాధ్యం కాదు ప్రేయర్ ఇంకా ఫాస్టింగ్ వల్ల అవును ప్రేయర్ కూడా ముఖ్యమే ఫాస్టింగ్ కూడా ముఖ్యమే రెండు కలిసి చేస్తే మనకి ఏది ఎక్సెప్ట్ బై ఎక్సెప్ట్ అంటే ఇది తప్ప అన్ని మనకు ప్రేయర్ ఇంకా ఫాస్టింగ్ వల్ల అవుతుంది అవుతుంది తప్పకుండా అవుతుంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాం అందుగురించే ప్రేయర్ తో పాటు ఫాస్టింగ్ అనేది ఉంటే దేవునికి మనం ఇంకా దగ్గర అవుతాం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నేను దేవునికి ఇంకా దగ్గరైనా సమ్టైమ్స్ మన సెల్ఫ్ కంట్రోల్ మనం తప్పిపోతాం ఎందుకంటే అదే దేవుడు మనం చేస్తలేడు మనం చూస్తలేము దేవుడు వదిలేసేలేమో ఇవన్నీ ఎందుకు ఇవన్నీ స్ట్రగుల్స్ ఎందుకు మన లైఫ్ లా మన దేవుడు ఇక మనని హీల్ చేయలేడేమో ఆ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేస్తాం ఒక్కొక్కసారి అలా అందరు చెప్పుకుంటే ఎందుకు నువ్వు ఎందుకు క్రిస్టియానిటీని నమ్మినో నువ్వు ఎందుకు జీజస్ ని నమ్మినో అని అంటారు నేను బ్లేమ్ చేస్తారు అసలు నీ లైఫ్ లో ఏమైనా మంచిగా అయిందని అడుగుతారు సంవాట్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసేటట్టు వాళ్ళకు అవును దేవుడు నాకు అన్ని మంచి అని చేసిన ఎయిట్ ఒక వర్స్ ఒక సేమ్ ఉంటది దేర్ ఇస్ అ కరెక్ట్ టైం ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ విల్ గాడ్ విల్ ఓపెన్ ద కీ అట్ ద రైట్ టైం అంటే ప్రతి కరెక్ట్ టైం అనేది ఉంటది ఒక ఒక కీ అనేది అప్పుడే ఓపెన్ అవుతుంది నేను అదే చెప్పిన వాళ్ళకి ఈ ఈ లైఫ్ లా మేము అనుకున్నటట్టు కాలేదేమో కానీ ఏదో ఒక రోజు అవుతుంది ఏదో టైంలో అవుతుంది దాని గురించి మనం వెతికి ఉండాలా మనం ప్రయాస పడుతూనే ఉండాల ప్రయాస పడుతూనే ఉండాల ఈ రోజు నేను చేసిన ప్రేయర్ వ్యర్థమైపోయిందేమో ఇది కాదేమో అసలు కాదే కాదేమో అని లైఫ్ లో మనం ఎప్పుడు ఏ ఎప్పుడో చేసినా నువ్వు ఏదో ఒక విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతుందంత ఎవరో గురించి నువ్వు చేసిన ఫాస్టింగ్ ప్రేయర్ ఏదో ఒక రోజు మన లైఫ్ లో వన్ వండర్స్ క్రియేట్ చేయొచ్చు అన్నా దాంతో పాటు నువ్వు సమయం ఇంకా ఆసనం అవుతుందా మనం ఇంకొకటి ఏంటంటే అపోజల కార్యం పది ముప్పైలా ఇంకొకటి ఏముంటుందంటే ఫోర్ డేస్ అగో అబౌట్ దిర్ ఐ వాజ్ ప్రేయింగ్ ఇన్ మై హౌస్ అట్ ద నైన్త్ అవర్ I behold a man stood before me in, in, in bright clothing. I did not eigentlich this prayer week. I pray for a Guru. I pray for a prayer during uh, fasting. He said, And if someone is endued by Straße, He sends out a prayer through a street And there, there is a no prayer in fasting. నువ్వు దేవు అందరికీ ఉంటది నేను దేవుని చూడాలా దేవుని చూడాలా ఆ దేవునితో మాట్లాడాలా మనం కూడా ఎప్పుడు అనేటాడు ఆ అందరితో దేవుడు మాట్లాడుతుడు అమ్మా నా గురించి ఎందుకు నాతోనే మాట్లాడట్లేదు ఎందుకు నాతోనే మాట్లాడట్లేదు అని ఎప్పుడు అనేటాడు సో నా కూడా ఎప్పుడు ఎందుకు దేవుడు అందరితో మాట్లాడుతున్నావు అందరితో నువ్వు ఇది చేస్తా నువ్వు మా అన్నతో ఎందుకు మాట్లాడతావు ఎందుకు మాట్లాడతావు అని నాకు అనిపించే కానీ దేవుడు నీతో కాకుండా వేరే వేరే వాళ్ళతో కూడా నీ గురించి లైక్ ప్రేరేపిస్తాడు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి నీ గురించి చెప్పాలని చాలా ట్రై చేస్తారు మనం అర్థం చేసుకునే ధ్యానం మనలో ఉండాలా ఫాస్టింగ్ ఫర్ ద్వారా మనము దేవునికి నేను చెప్పాను కదా ఇంకా దగ్గర అని అలా ఈ పర్సన్ ఫాస్టింగ్ ప్రేర్ చేస్తున్నప్పుడంటేవుడే తనకి ఒక వస్త్రము వస్త్రము ప్రకాశమైన వస్త్రములు ధరించి ఒక పర్సన్ని చూసిందంట ఆ పర్సన్ ఎవరు మన దేవుడే అంటే ఫాస్టింగ్ ప్రేర్ లో కూడా ఈ అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయన్నమాట సో ప్రతి ఒక్కరు నేను వన్ మోర్ థింగ్ ఈ రోజు ఆ ఇక్కడ నేను ఉన్నాను నా ప్రయాణంలో ఆ నేను చెప్తున్నాను ఇవన్నీ వాక్యాలు పంచుకుంటున్నాను అంటే దేవుడు ఇంకా నాకు శక్తినిచ్చాడు బలమునిచ్చాడు అండ్ వన్ మోర్ థింగ్ మెయిన్ గా ఏంటంటే నేను పడి పడిపోకుండా ఆ ఉండొచ్చు ఇవన్నీ అయిన తర్వాత లైఫ్ లో ఇవన్నీ అయిన తర్వాత అందరూ ఏమన్నారు అంటే ఆ ఇవన్నీ చేసి దేవుడు ఇంకా నువ్వు మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు ఇవన్నీ ఏమైనా చేసిందా అన్ని మీరు కోల్పోయారు అన్ని మీరు కోల్పోయారు అని అన్నారు నాకు ఒకటే అనిపించింది అన్ని కోల్పోయినా కానీ ఏదో ఒక రోజు నేను అవన్నీ నాకు తిరిగి వస్తాయా అని తప్పకుండా కోల్ పోయినావే నీకు తిరిగి ఇచ్చుటాయి అని అన్నాడు ఆ పాటలో ఒక పాటలో ఒక సెంటెన్స్ అదే ఒక సెంటెన్స్ ఆ కోల్డ్ పోయినావన్నీ నాకు తిరిగి దేవుడు అన్ని వెళ్ళిపోతున్నాయి అన్నీ వెళ్ళిపోతున్నాయి లాస్ట్ కి నేను జీరో అయిపోతున్నామో నా దగ్గర ఏం లేదు ఎలా చూపించుకోవాలా అసలు ఎట్లా ఎట్లా ఎట్లా ఆలోచిస్తాను కానీ అవుక వర్డ్ కోల్పోయిన మమ్మీ నీకు తిరిగి అని అన్నాడు ఇప్పుడు ఈ టై పాయింట్ ఆఫ్ టైం లో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది ఆ ఫైవ్ మంత్స్ లో ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ మంత్స్ వెళ్ళిపోయి సిక్స్ మంత్స్ అవుతుంది దేవుడు ఎట్లా అంటే మా దగ్గర ఇంత మనీ లేకపోయినా మనీ వచ్చిన మనీ మొత్తం వెళ్ళిపోయినా కానీ ఏదో విధంగా ఏదో విధంగా మేము మా లైఫ్ ని లీడ్ చేస్తున్నాం ఎందువల్ల లీడ్ చేస్తున్నాం అంటే ఎంతో మంది అన్నా కానీ మేము ప్రార్థన అనలేదు ఎంతో మంది నేను అగేన్స్ట్ గా ఉన్నా కానీ నేను ఈ రోజు తప్పకుండా నేను చేయిస్తాను నేను ప్రార్థనలో అన్ని సాధ్యం వాళ్ళకి చూపించాలనే ప్రార్థనలో మనం చూపించాలా వాళ్ళకి మనం ఎప్పుడు ఎప్పుడు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు ప్రార్థనలో మనం ముందుకు ఎదుగుతూనే ఉండాల ఎంత అబ్స్ట్రకల్స్ వచ్చాయి మన ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్ మన మనకి మన వైఫ్ అండ్ హస్బెండ్ మనకి అవని ఎవరైనా అగేన్స్ట్ కానీ దేవుడు ఎప్పుడు మనకి అగేన్స్ట్ అది ఒక్కటి లాస్ట్ వీక్ ఏమైందంటే మా ఫ్యామిలీ మెంబర్ ఎవరు మా ఫ్యామిలీ మెంబరే ఇలా అడిగారనమాట మీ ఆంటీకి చెప్పు ఇలా ఇష్యూ ఉంది నాకు ప్రేయర్ చేపి టెన్ థర్టీకి నాకు స్కానింగ్ ఉంది తప్పకుండా నాకు ప్రేయర్ చేపి అంటే నేను తనకి ప్రే అనేది చేపించిన అసలు తనకి నమ్మకం ఉండదు తనే నైట్ ఫోన్ చేసి నాకు ఇలా స్కానింగ్ ఉంది స్కానింగ్ లో అన్ని రైట్ అన్ని కరెక్ట్ రావాలా ప్లీజ్ ఎలాగైనా నాకు టెన్ థర్టీకి నాకు మార్నింగ్ ప్రే చెప్పి అంటే గుర్తుపెట్టుకొని టెన్ థర్టీకి నేను ప్రే చేపించిన ఒక టూ ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ స్కానింగ్ రిపోర్ట్స్ అన్ని వచ్చినాయి తనకి నోట్స్ లో తన బేబీ ఫార్మేషన్ లో నోట్స్ కరెక్ట్ గా ఫామ్ కాలేదని ఒక త్రీ మంత్స్ బ్యాక్ చెప్పిందనమాట సో ఎలాగైనా ఈ ఈ రోజు ఎట్లా రిపోర్ట్స్ లో నార్మల్ రావాలా లేకపోతే అబార్షన్ అయిపోతుంది అది ఇది అని అన్నారు సో తప్పకుండా నేనైనా ఒట్టి నమ్మకం ఉంచు దేవుని మీద నీకు తప్పకుండా దేవుడు నీకు అది ఏదైతే ఫామ్ కాలేదు అది తప్పకుండా ఫామ్ అవుతుంది అబోర్షన్స్ ఏం అని మా మమ్మీ కూడా చెప్పింది ఇంకా ఆంటీ కూడా చెప్పింది సో లాస్ట్ ఒక టూ వీక్స్ క్రితం తనకి ప్రేర్ చేపించిన తనకు అసలు నమ్మకమే ప్రేయర్ అంటే చాలా అగేన్స్ట్ ఉంటుంది నన్ను కూడా ఏదో ఒక విధంగా అక్కడి నుంచి తప్పించేసాము వెళ్ళొద్దు అది ఇది అని చెప్తుంది కానీ అని పరి పరిస్థితులైనా నేను వెళ్ళడానికి ట్రై చేస్తా ఆ పర్సన్ నాకు ప్రేయర్ చేయించి ప్రేర్ చేయి చేపించు ఎలాగైనా టెన్ థర్టీకి మర్చిపోకు అంటే సో అలాగే నేను టెన్ థర్టీకి తనకు ప్రేయర్ చేపించిన టూ త్రీ డేస్ తర్వాత తనకి రిపోర్ట్స్ వచ్చినాయి దాంట్లో తనకి నోట్స్ తన బేబీకి నోట్స్ అనేది ఫార్మేషన్ అనేది జరిగిందనమాట తను బాగా నమ్మకం కలిగింది ఫస్ట్ ఫస్ట్ కాల్ చేసి మా మమ్మీ చెప్పింది ఇలా నోస్ నోస్ ఫార్మేషన్ అయింది బేబీ సేఫ్ అండ్ సెక్యూర్ అబోషన్ ఏమి అవసరం లేదు అని అని డాక్టర్ చెప్పారంట దానికి మొత్తం ఎన్నో ఖర్చులు కానీ ఒక చిన్న ప్రేయర్ ద్వారా తను బాగా అయింది తనకు ఒక నమ్మకం అనేది కలిగింది సో ఎవ్రీ తను ఎవ్రీడే తను ప్రేయర్ చేయడం కూడా స్టార్ట్ చేసింది ఎవ్రీ అసలు ఒక పర్సన్ కి నమ్మకం అనే లేదు ప్రేయర్ అనేది నమ్మకం అనే లేదు ఆ పర్సన్ ఇప్పుడు ప్రేయర్ అనేది స్టార్ట్ చేసింది తను అడుగుతుంది సో అర్ యూ ప్రేయంగ్ ఫోర్ మీ ఐ నీడ్ టు ప్రే అంటే నువ్వు ప్రేయర్ చేస్తున్నావా నా గురించి ఆ మాన్సో కూడా ప్రేయర్ చేస్తున్నా నా ఫ్యామిలీ మెంబర్స్ గురించి ప్రేయర్ చేస్తున్నా అది తనలో నమ్మకం అనేది ముందు అసలు నమ్మకమే లేకుంటే ఇప్పుడు తన బేబీ వల్ల ఒక చిన్న బేబీ వల్ల తనకి తన బేబీ వల్ల తనకి ఒక నమ్మకం అనేది కలిగింది తన హస్బెండ్ ని మార్చుకోవడానికి ట్రై చేస్తుంది తన పిల్లని మార్చుకోవడానికి ట్రై చేస్తుంది తన ఫ్యామిలీ మెంబర్ ని మార్చుకోవడానికి ట్రై చేస్తుంది అంటే ఒక చిన్న ప్రేయర్ ఒక చిన్న అంటే చిన్న ప్రేయర్ ఒక ఫైవ్ మినిట్స్ ప్రేయర్ ఫైవ్ మినిట్స్ ప్రేర్ తన లైఫ్ లో ఎంత మెరాకల్ చేసింది తన గురించి ఆ రోజు నేను ఫాస్టింగ్ ఉండే ఎందుకంటే ఒక సిక్స్ ఇయర్స్ తర్వాత తనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది అది కూడా తను నాకు ఫస్ట్ మేము గూగుల్ మీట్ లో ఉన్నాం అనమాట అఫిషియల్ గూగుల్ జాబ్ మీట్ లో ఉన్నాము తను చెప్పింది లైక్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చూపి లైక్ నాకు అర్థం అవ్వట్లేదు ఏం చెప్పాలో నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పి కానీ తన హస్బెండ్ తోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోని షేర్ చేసుకోవాలి కదా సడన్ గా నాతో షేర్ చేసుకుంది అది ఇది అనుకున్నా సో టూ త్రీ టూ మంత్స్ తర్వాత మళ్ళా కాంప్లికేషన్స్ మళ్ళీ థర్డ్ వన్ మళ్ళా కాంప్లికేషన్స్ అలా ఇప్పుడు తనకి సెవెంత్ మంత్ సెవెంత్ మంత్ ఇప్పుడు ఆ బేబీ చాలా లైక్ హెల్దీగా ఉన్నారు అండ్ వన్ ఓ థింగ్ తను ప్రేయర్స్ చేయడం స్టార్ట్ అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా లైక్ తను కూడా నమ్మడం స్టార్ట్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒక టైంలో వాళ్ళ మమ్మీ నాకు అనేది గురించి నేను ఇక్కడ వెళ్ళినా ఆ గుడికి వెళ్ళినా ఈ గుడికి వెళ్ళినా అనేది ఇప్పుడు ఇన్ రిటర్న్ వాళ్ళ మమ్మీ నాకు అంటుంది లైక్ మీ ప్రేయర్స్ వల్ల బేబీ సేఫ్ గా ఉండే లేకపోతే అబోర్షన్స్ చేస్త చేయడానికి అనుకున్నాం మేము సిక్స్ ఇయర్స్ తర్వాత కన్ఫర్మ్ అయింది ఆ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నా ఫాస్టింగ్ లో దేవుడు ఎంతో గొప్ప విజయం ఇచ్చిండు అండ్ ఈ రోజు కూడా తనకి చెప్పుకొని లైక్ నేను ఈరోజు ట్వంటీ సిక్స్ రోజు లీవ్ అనేది తీసుకున్నా ఆ రోజు క్యాన్సిల్ అయిపోయింది అరే దేవుడ ఈరోజు ట్వంటీ సిక్స్త్ రోజు అనే తీసుకున్నా ప్రేయర్ అనికే తీసుకున్నా ఆ రోజున లీవే కన్ఫర్మ్ కాలే దేవుడ ఎలా ఎలా అనుకుంటే నేను ఈరోజు ఎట్లన్నా నేను చెప్పాలా ఏమైనా కానీ దేవుడా ఫోర్ టు సెవెన్ మీటింగ్ అనేది ఉండే సో ఫోర్ టు సెవెన్ మీటింగ్ అయితే అటెండ్ అయ్యేలానా నేను చెప్పాలి తప్పకుండా అప్పుడన్నా దేవుడు నాకు బ్రేక్ అనేది ఇవ్వాలా దేవు అని ప్రేయర్ చేసుకున్నా హాఫ్ డే చేసిన ఈరోజు హాఫ్ డే చేసిన దేవుడు ఎంతో ఎంతో గొప్ప కార్యం చేసిండు ఎందువల్ల అంటే మనకి నమ్మకం అనేది ఉండాలా ప్రేయర్ అనేది చాలా ముఖ్యం అందులో ఫాస్టింగ్ తో ప్రేయర్ చేసి నమ్మకం అనేది పెద్ద ప్రతి ఒక్కటి జీవితం లైఫ్ లో అన్ని జరుగుతాయి ఏ శోధనలైనా మనం ఎదుర్కోవచ్చు ఎలాంటి శోధనలైనా మనం ఎదుర్కోవచ్చు అని దేవుడు మనకి ఈ అన్ని ఈ ఇవన్నీ వర్సెస్ ద్వారా అన్నా ప్రార్థన చేస్తే కూడా ఎన్నో గొప్పలు గొప్ప కార్యాలైంది ఎందుకని తన ప్రేయర్ ఫాస్టింగ్ వల్ల అన్నీ జయించింది కాబట్టి సో మనం కూడా ప్రేయర్ ఫాస్టింగ్ ఇంకా నమ్మకంతో మన మీద నమ్మకంతో ఇంకా దేవుని మీద నమ్మకంతోనే ఎవరు ఏమనుకున్నా కానీ దేవుడైనా ఒక్కోడు మన చేశాడనే నమ్మకంతోనే మనం ఎవరి గురించి అయినా మన సెల్ఫ్ గురించి అయినా కాదు ఎవరి గురించి అయినా అనుకుంటే అది సఫలపడస్తారని దేవుడు మాట్లాడుతున్నారు ఈ చిన్న సాక్ష్యం ఒక వాక్యం దేవుడు టీవించు బాబా ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ సిస్టర్ ఈరోజు మనకి టైం ఉంది కాబట్టి విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము ప్రపంచంలో శాంతి కోసం అలాగే యుద్ధాలు యుద్ధ సమాచారాలు వింటున్నాం కాబట్టి ప్రతి ఒక్క సిద్ధపడు లాగా ప్రార్థన చేస్తాం అలాగే మన గ్రూప్ లో ఉన్నటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధరా బ్రదర్ మీరు ప్రార్థన చేస్తారా చేస్తానక్క ప్రార్థన చేసుకుందాము పరశుద్ధ్రమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన మా ప్రవ్వ మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మీ దినమంత ప్రవ్వ మిమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు ఎంతగానో స్థుతులు తండి సాయంత్రకాల సమయంలో మీ సన్నిధిలోకి చేరిన తండ్రి నీతిగా సహవాసం కలిగి ఉండడానికి నా ప్రభావ మిమ్మల్ని స్థుతించడానికి మీ స్వరం వినడానికి మీకు మొర మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేలాది వాళ్ళు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఇది ప్రభావ మీ యొక్క సాయంత్రకాల సమయంలో తండ్రి విజ్ఞాపన అంశాలను బట్టి నాయన ప్రభావ మీ పాదాలు చెంతకొస్తున్నాం ప్రభావ తండ్రి విజ్ఞాపన ఆలకించండి నాయనా ప్రభా వీరే తండ్రి నైనా జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తూ నా ప్రభావ శృతి సిస్టర్ గారిని బట్టి మీ పాదాలు చెంత మొర పెడుతున్నాం తండ్రి తండ్రి తన కాలు ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా ప్రభా కరిగిపోలా మీరే సహాయపడండి తండ్రి ఇటువంటి సర్జరీలు లేకుండా ప్రభా మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి మీ మయంకరంగా మీ సాక్షిగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి నా ప్రభా కుటుంబాన్ని తండ్రి ఆయన మీ మయంకరంగా ప్రభా నిలబెట్టండి నేను కుటుంబం అంతా కూడా ప్రభా రక్షణలోనికి రావడానికి ప్రభావ మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ ద్యుని బాబుని బట్టి కూడా ప్రభావ మీ పాదాలు చెంత తండ్రి ఇద్దెన్ బాబుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి సర్జరీ లేకుండా ప్రభావ మీరే సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి ఆ మెడను మెడ ప్రాబ్లం నుంచి సంపూర్ణంగా విడిపించండి ప్రభా కుటుంబం అంతా కూడా తండ్రి నైనా మీ సేవలో వాడబడలాన్ని సహాయం చేయండి ఆయన కుటుంబానికి మీరే తోడైండమని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను నా లక్ష్మమ్మ గారిని బట్టి కూడా మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం ప్రభావ గర్భ గడ్డలు నైనా ఇన్ఫెక్షన్ ను నా మీరే ప్రభ చూపండి మీ గాయపప్పుడు నష్టంతో ముట్టి తాకి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి ప్రభు ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా ప్రభా కాంప్లికేషన్స్ లేకుండా ప్రభా మీరే సహాయపడమని సంపూర్ణ ఆరోగ్యాన్ని దర్చమని ప్రార్థిస్తూ కుటుంబం అంతా కూడా ప్రభ నైనా రక్షణలోనికి రావడానికి మీరు సహాయపడండి ప్రవిలో సిస్టర్ గారిని బట్టి మీ పాదాచంతా మొరుపెడుతున్నాం ప్రభా సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా గొంతులో గడ్డలతో నైనా బాధపడుతుంటుండగా నైనా ప్రభా మీ గాయపడిన ముట్టండి తాకండి గడ్డలన్నీ కూడా ప్రభావ తండ్రి నార్మల్ అవ్వాలని మీరే సహాయం చేయండి పూర్తిగా తొలగిపోవాలని సహాయం చేయండి నా ప్రభ సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి కుటుంబం అంతా కూడా ప్రభ ఆయన రక్షించబోళ్ళ మీరు సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం ఆ విఘ్న పాపను బట్టి కూడా ప్రభా మీ పాదాలు ఎంత మొరపెడుతున్నాం ఆ చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా ఫిట్స్ తోటి నరాల బలహీనత తోటినైనా ప్రభావ తను బాధపడుతుంటుండగా ప్రభా తండ్రినైనా ప్రతి విధమైన అనారోగ్యాన్ని దూరపరచండి నార్మల్ పిల్లలు లాగా తండ్రి కూడా ఉండాలా ప్రభావ తన భవిష్యత్తును కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి బలహీనతను దూరపరచండి ప్రభా మీరే సంపూర్ణంగా ముట్టి తాకి స్వస్థపరిచి మీ నామానికి భయంకరంగా మీ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి నేను కుటుంబం అంతా కూడా ప్రభా సత్యాన్ని తెలుసుకోవాలి ప్రభా నీవే నిజమంది కూడా నేరిగి నైను సంపూర్ణంగా మార్మన్సుకుంది రక్షణ పొందడానికి మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా సుందర ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయన లివర్ ప్రాబ్లంతో ఉన్నాడు ప్రభా మీరే ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి నేను ప్రభ ప్రతి చెడు వ్యసనాల నుంచి నేను ఆ తాగుండీ విడిపించండి మీ కొరకైనా ప్రభ గొప్ప సాక్షి నిలబడాల ప్రభావ తండ్రినైనా వాతిసం పొందిండు ప్రవ మీ వాక్యాన్ని సరంగా జీవించాలి ప్రభావ పూర్తిగా నా తండ్రి బాధగాల నుంచి పొందాలని మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రినైనా మీ నామానికి భయంకరంగా మీ సాక్షిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రిని రేణిక సిస్టర్ కాని బట్టి మీ పాదాలు అంత మొరపెడుతున్నాం ప్రభావ చేసుకోరండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ ప్రతి బలహీనత నుంచి విడిపించండి మీ శక్తి బలంతో నింపండి మంచి అరుగుదలనుగ్రహించండి నా ప్రభ మీ పరిచరులో బలంగా వాడబడులో అన్న తండ్రి మీరే సహాయపడండి కుటుంబం చుట్టూ మీ అంచెం మీ కాపుగల భద్రత అనుగ్రహించండి మన దగ్గర కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నా ప్రభా దేవి సిస్టర్ను బట్టి మీ పాద్యంత మొదలు పెడుతున్నాం ప్రభా సిస్టర్ తండ్రినైనా ప్రభా ఎటువంటి అనారోగ్యం ఉన్న తుంప దూరపరచండి నా తండ్రినైనా ప్రభా ఎటువంటి సబ్సిడీ లేకుండా సహాయపడండి సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి ప్రభావ తన కుటుంబంలో ఉన్నటువంటి నా ప్రభా ప్రతి సమస్యను దూరపరచండి మీ పరులకు శాంతి సమాధానం అనుగ్రహించండి తన భర్త ప్రభ తండ తాగుడి నుంచి విడుదల పొందులాగిన ప్రతి బలహీనతల నుంచి విడుదల పొందులాగిన లోక సంబంధమైనంతటి ప్రభా బానిసత్వం నుంచి నా ప్రభా ప్రతి ఒక్క తాగుడి నుంచి విడుదల పొందిన ఆయన నేను రక్షించబడి నామానికి మయంకరంగా నిలబడాలని మీరే సహాయపడమని ప్రార్థిస్తూ కుటుంబం అంతా కలిసి నైనా నేను సేవించాల ప్రభావ మీరే సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నా ప్రభా ఆసక్తి ఉంటుండగా ప్రభావ రాలేని స్థితిలో ఉంటుంది ప్రభా కృప నేను సహాయపడండి తన కూడా ఇంకా బలపడాల అనేకులను బలపరచేలా ప్రభావ హరితగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తరిత సిస్టర్ గారిని కుటుంబ పాదాలు చెంత మొర పెడుతున్నాం ప్రభావ గారిని జ్ఞాపకం చేసుకోనండి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంటుండగా మీకు ఆయపడుకున్న హస్తంతో మూర్తి తాకి సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రతి క్యాన్సర్ కణాన్ని దూరపరచండి తండ్రి మీరే ప్రభావ తండ్రి మీరే గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంది కుటుంబం అంతా కూడా తండ్రి మారు పొంది రక్షణ పొంది మీ రాజ్యంలో చేర్చబడాలన్నా తండ్రి మీరే సహాయపడమని ప్రార్థిస్తూ లక్కి పాపను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి నేను మీరు జ్ఞాపకం చేసుకున్నాను అబ్బిడ్డను ముట్టండి కాకండి స్వస్థపరచండి నేను ఎటువంటి ఇర్రెగ్యులారిటీ ఇస్తున్న బాడీలో ఉండడానికి వీళ్ళేది ప్రభా సహాయపడండి కాల్ బోన్ తండ్రి పెరగకుండా నార్మల్ గా ఉండడానికి మీరే సహాయించండి ప్రభావం బిడ్డ భవిష్యత్తు దీవించండి ఆశీర్దించండి మీ కొరకు గొప్ప సాక్షి నిలబెట్టుకోనండి కుటుంబం కూడా తండ్రి నేరుగా రక్షణలోకి రావడానికి ప్రభా మీరే సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం శ్రీదాస్ బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి బ్లడ్ క్యాన్సర్ నుంచి కూడా ప్రభా మన సంపూర్ణమైన విడిపించి సంపూర్ణంగా స్వస్థపరచండి తండ్రిని అయినా ప్రభా ఆ యొక్క ప్రతి క్యాన్సర్ కణాన్ని దూరపరచండి తండ్రి వారి కుటుంబంలో శాంతి సమాధానం దించండి ప్రభా కావలసిన ప్రతి అవసర తీర్చండి ఆ తండ్రిని అయినా ప్రభా అతన్ని సంపూర్ణంగా స్వస్థత పొంది మీ నామానికి మయంకరంగా మీ సాక్షికు నిలబడాలని తండ్రి మీరే సహాయం చేయండి అంచిక పాపను బట్టి పేదల చెత్త మొరపెడుతున్న ప్రభా నుంచి విడిపించి సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించమంటూ రాధిస్తాం బిడ్డ భవిష్యత్తును దీవించండి ఆశీర్వదించండి నాగేశ్వర బ్రతను కూడా ప్రభా మీ పాదాలు చేత మొరపెడుతున్నా లంగ్స్ లో ఉన్నటువంటి నా ప్రభా కిడ్నీస్ లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం ను దూరపరచండి మీ గాయపడినస్తున్న ముట్టని తాకండి సంపూర్ణమైన రిస్టోరేషన్ అనుగ్రహించండి నా ప్రభావ తండ్రి కుటుంబం అంతా కూడా రక్షణలోకి రావడానికి మీరు సహాయం చేయండి ప్రభా కుటుంబం అంతా కూడా ప్రభావ నియందు మీరు కృపచించుకోని ప్రార్థిస్తున్నాను బిరి బ్రదర్ ను నన్ను మీ పాదాలు ఎంత మొదపెడుతున్నాం ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోనండి మంచి జాబ్ అనుగ్రహించండి నా ప్రభావ జాబ్ నుంచి తగిన జ్ఞానం అనుగ్రహించండి నన్ను స్థిరపరచండి నా ప్రభా మీ నమ్మని మైంక లేవనెత్తండి సేవలో మించి తన సరంగా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబం అందరికీ నీ ప్రభా మీరే తోడీ నడిపించమని ప్రార్థిస్తాం నా ప్రభా అతిగా రమేష్ బ్రదర్ని పెట్టుకోవడం మీ పాదాలు చెంత మొర పెడుతున్నాం ప్రభా ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దండి ప్రభావ తనకున్నటువంటి చెడు వ్యసనాల నుంచి విడిపించండి నా ప్రభా ప్రతి బలహీనత నుంచి విడిపించండి అప్పుల నుంచి విడిపించండి నా ప్రభా కుటుంబం నిలబడలానే సహాయపడండి తండ్రినైనా తను ఏదైతే ప్రభావ అప్పులు ఉన్నాయో అవన్నిటి నుంచి కూడా విడుదల పొందాలా ప్రభా బాప్తిసం పొందిండే తండ్రి నైనా ఆయన మీ వాక్యానుసారంగా జీవించాలా ప్రభు లోకానుసారంగా ఉండడానికి వీలేదు ప్రభు తండ్రి మీరేనైనా మీ వైపుని లాక్కరమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది చేయండి కుటుంబం పట్ల బాధ్యత కీలకలు ఉండాలా ప్రభు మీరే సహాయపడమని తను సంపూర్ణంగా మార్చమని ప్రార్థిస్తూ నా ప్రభావ చేసిన జ్ఞాపక అంశాలన్నింటికి నీ ప్రభావ జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ సన్నిధిలో మరుపెట్టేది కూడా వ్యర్థంగా పోదు నాయన తాగు తగిన సమయంలో జవాబిచ్చే దేవుడో తండ్రి నా మా మీ యొక్క ఆలోచనలు మీ తలంపులు మా యొక్క తలంపులు ఆలోచన లెక్క నావి ఎంతో ఉన్నతమయ్యాయి కాబట్టి తండ్రి మీ యొక్క ఉన్నతమైన తలంపులు మీ యొక్క ఉన్నతమైన ఆలోచనలు తండ్రి నేను ప్రభావ నెరవేర్చమని ప్రార్థిస్తూ నా ప్రభావ ఈ రోజు నా తండ్రి నైనా ఎక్కడ చూసిన గందరగోళం ప్రభావ ఎక్కడ చూసిన ఆందోళనలు నా తండ్రి నైనా లోకమంతా కూడా ప్రభావ ఎంతో భయంకరమైనటువంటి శ్రమలో ఉంది కానీ బయటకు కనిపించకుండా నా ఆయన యొక్క వ్యవస్థలన్నీ మేనేజ్ చేసుకుంటున్నాయి ప్రభావ ఎంతో మంది ఉద్యోగాలు పోతున్నాయి తండ్రి ఎంతో మంది నాయన నిరాశ్రయాలు అవుతున్నారు ఎంతో మంది శ్రమలు గుండా ఎంతో మంది అనారోగ్యాలు గుండా నా తండ్రి ఎన్నో చోట్ల తండ్రి నాయన కరువులు ఎన్నో చోట్ల వరదలు తండ్రి ప్రభా భూకంపాలు తుఫాన్లు ఆయన ప్రపంచం కూడా అల్లకల్లంగానే ఉంది ప్రభావ దానికి పైపు వచ్చిన యుద్ధాలు యుద్ధ సమాచారాలు ప్రభా తండ్రి ఇవన్నీ ప్రభా సూచనలుగా ఉంటా ఉన్నాయి ప్రభావ మనిషి యొక్క స్థితిని తెలియజేస్తా ఉన్నాయి ప్రభావ కాబట్టి తండ్రి ప్రభావ మనుషులు జ్ఞానం కలిగి ఉండాల ప్రభావ వారి యొక్క మనోనేత్రాలు వెలిగించండి లేక నా హృదయాన్ని మీరు వెలిగించండి సత్యాన్ని గ్రహించడానికి ప్రభా ప్రతి మనిషికి మీరు సహాయం చేయండి నా ప్రభా నీ నీ సువార్తలు ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి వారు సహాయపడండి నా ప్రభావ తండ్రి నేను సత్యాన్ని గ్రహించే ప్రభావ ప్రతి మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి నాయన రక్షించబడడానికి ప్రభావ మీరు సహాయపడండి నా ప్రభా తండ్రి నన్ను శాంతి సమాధానం ప్రభా అన్ని దేశాల మధ్య మీరు అనుగ్రహించండి ఇంకా నైనా అనేక మంది ప్రభా ఎరిగిన వారు ఉంటున్నారు తండ్రి అనేక మంది ప్రభా మా దేశంలో కావచ్చు బయట దేశాల్లో కావచ్చు ప్రభా నిన్న ఎరిగిన వారు ఉన్నారు ప్రభా ఇంకా తండ్రి అనేకమైన ప్రాంతాలకు నైనా శుభార్త వెళ్ళలేదు ప్రభావ నేను వారు ఎంతో మంది లోకాల్లో ఉన్న ఈ లోకంలో ఉన్నారు తండ్రి నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా తండ్రి దానికి అనేకమైన ఆటంకాలు నామాన్ని ప్రకటించడానికి అనేకమైన ఆటంకాలు ప్రభా అనేక మంది అభ్యంతర పరిచేవాళ్ళు తండ్రి నేను చంపేవాళ్ళు నా తండ్రి లోకల్లో లేకపోలేరు ప్రభా ఆ సంస్థ ఎదిగిన దేవుడు నా తండ్రి మీరేనైనా మీ కార్యం జరిగించండి ఆయన ప్రజలకు కూడా ప్రాంతాలకు కూడా ప్రభా సువార్త వెళ్ళడానికి సహాయపడండి ఆటంకంగా ఉన్న ప్రతి శక్తులను ప్రతి సంస్థలను ప్రభా తండ్రిని ఆయన మీరు తొలగించండి ప్రభా ప్రతి మనిషిని కూడా ప్రభా మీరు మార్చండి ప్రతి ఒక్కరు మారు పొందాల రక్షించబడాల ప్రతి ప్రాంతంలో ప్రభా సువార్త ప్రకటించబడాల ప్రభా మీ రాజ్య విస్తరణ తండ్రి మా దేశంలో ప్రాముఖ్యంగా ఎక్కువగా జరగాల ప్రభావ మీరే సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రజల సమస్యలు గుండా వెళ్తున్నారో అనారోగ్యాలు గుండా వెళ్తున్నారు నా తండ్రి నేను వ్యాధి బాధలు కూడా వెళ్తున్నారు నిరుద్యోగం గుండా వెళ్తున్నారు తండ్రి నేను ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి వారికి ప్రతి అవసరత ప్రతి అక్కరత మీ మహిమేశ్వరంలో తీర్చండి ఆయన అనారోగ్యంగా వెళ్తున్న వారికి నైనా ప్రభావ మీరు ఆరోగ్యం దయచేయండి శాంతి సమాధానం లేక నెమ్మది లేక ప్రభావం ఉంటున్న ప్రతి బిడ్డను ప్రభావ మీరు ఆదరించండి వారి కుటుంబాల్లో నెమ్మదింద ఇచ్చేయండి నా తండ్రిని అయినా ఆహారం లేని ప్రతి ఒక్కరికి ఆహారం అనుగ్రహించండి నా ప్రభా ఎంతో మందినైనా రోడ్ల పక్కన ప్రభా ప్రజలు ఉంటూ తండ్రి వారిని బట్టి కూడా మీ పాదాలు ఎంత మొరుపెడుతున్నాం ఆయన వారికి నైనా ఆహారము నా తండ్రి వారికి కావాల్సిన తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ తండ్రి ఎంతో మంది నిరాశ్రయులు ఉన్నారు ప్రభా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఎంతోమంది నా ప్రభా విధవరాలు ఉన్నారు అనాథ పిల్లలు ఉన్నారు తండ్రి తల్లిదండ్రులను వదిలేసిన పిల్లలు ఉన్నారు ప్రభా తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు ఉన్నారు పిల్లలను వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు ప్రభా ఎంతోమంది నా తండ్రి నైనా ఉన్నారు ప్రభా వారందరినీ కూడా మీరు తోడే నడిపించమని ప్రార్థిస్తూ నా ప్రభా ప్రతి ఒక్కరికి నైనా ప్రభా మీరే కనికరించండి మీరు చెప్తే ఈ లోకంలో ఏ లేదు నా తండ్రి మీరు తప్పితే ప్రభా ఈ లోకంలో మీరు ఆజ్ఞిస్తే కానీ ప్రభా ప్రభావి ప్రజల పాట్ల కనికరించమని తండ్రి వారందరికీ పట్ల వారందరి పట్ల మీ కృపను అనుగ్రహించమని ప్రాముఖ్యంగా స్వార్థ తెలుసుకొని సత్యాన్ని తెలుసుకొని మారు మనసు పొంది రక్షించబడడానికి ప్రభా మీరే సహాయపడండి సంఘంలో కూడా తండ్రి అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి ప్రభా అసత్యం అబద్ధ బోధ ఉంది నా తండ్రి నా ప్రభా సత్యంగా నా మనుషులు కూడా తండ్రిని ఆయన జ్ఞానులం అనుకుని ప్రభా చిక్కబడుతూ ఉన్నారు ప్రభా తండ్రి సంఘంలో ఆనాడు ప్రభా ఏకాత్మ ఉంది నా ప్రభా ఏక ఉంది ఈ రోజు అది లేదు ప్రభా సార్వత్రిక సంఘం అంతా కూడా నా తండ్రినైనా ప్రభ నా తండ్రి నేను గలివిల్లిగా నా తండ్రి ఉంది ప్రభా ఏక తాత్పర్యం లేదు ఏక భావం లేదంటే అక్కడ మీ ఆత్మ లేదు ప్రభా మీ ఆత్మ లేదు అంటే నైనా వేరే ఆత్మ ఉన్నట్టు ప్రభా కాబట్టి తండ్రి ఇది గ్రహించిన ప్రభ సంఘంలో ప్రతి బిడ్డన తండ్రి నైనా ప్రభా ఏక తాత్పర్యం కలిగి ఉండడానికి మీరే సహాయపడండి నా ప్రభా సంఘమంతా కూడా ఐకమత్యంగా ఉండాలా ప్రభా నా తండ్రి నేను సంఘమంతా కూడా ప్రభా మీకు మాదిరిగి లోకంలో ఉండాలా ప్రభా మీరు ఏదైతే నా తండ్రి బాధ్యతను అప్పగించారో మీరు ఏదైతే ప్రభావ తండ్రి మీ చిత్తం ఏదైతే ఉందో దాని నెరవేర్చి మీ ప్రేమను ఈ లోకానికి చూపించేదిగా తండ్రి మీ నామాన్ని మహింపరిచేదిగా నా తండ్రిని ఆయన మీరు సంఘాన్ని సిద్ధపరచండి ఆయన వ్యక్తుల మీదనో తండ్రి నైనా ప్రభా సంస్థల మీదనో కాకుండా కేవలం మీ మీద ఆధారపడినైనా సంఘం నడవబడ్డానికి మీరే సహాయపడండి సంఘానికి శిరస్సు మీరు ప్రభావ మీ నుంచే రావాలా తండ్రి ఏదైనా కాబట్టి ప్రభా రీతిగానే నడవని సహాయం చేయండి ఆయన శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రతి బిడ్డ తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి పట్ల మీకు ప్రణాళిక ఉంది ప్రతి ఒక్కరు తండ్రి వారి వారి బాధ్యతలు ఇరిగిన ప్రభ వారి యొక్క మీ యొక్క ప్రణాళికను వారికి అప్పగించిన పనిని వారికి అప్పగించిన తలాంతను తండ్రి ఫలింపజేయడానికినైనా సహాయపడండి ఏ ఒక్కరు కూడా ప్రభా నిష్ఫలంగా ఏ ఒక్కరి జీవితం పోకుండా మీరే సహాయపడండి అనుకరించమని కృపచించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిమైన బోధనైనా మీరు సంఘానికి అను అనుగ్రహించమని ఆయన చెడు బోధులు అబద్ధ బోధులు అన్నింటినీ కూడా సంఘం నుంచి దూరపరచమని ప్రార్థిస్తుంది అబద్ధ బోధకులందరినీ కూడా దూరపరచమని ప్రార్థిస్తుంది మీరే నైనా ప్రభా సంఘంలో సమాధానం తెచ్చమని ప్రార్థిస్తున్నాను నా ప్రభా మీ జ్ఞాపకం చేసుకోనండి మా ప్రభావ అధికారులను బట్టి కూడా మీ పాదలు చెంత మొర మా అధికారులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి ఐఏఎస్లు ఐపీఎస్ లు ఆ ప్రభ డాక్టర్లు పోలీసులు టీచర్లు తండ్రి నైనా ప్రభా సీఎంలు పిఎం వీళ్ళందరినీ బట్టి కూడా నా తండ్రినైనా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రినైనా వీరు ప్రభ ప్రజాసేవలో ఉన్న వాళ్ళు ప్రభా ప్రజలకు సేవ చేయాల ప్రభ ఎక్కడ నిర్లక్ష్యం ఉండడానికి వీలేదు తండ్రి ఎక్కడ కూడా ప్రభా తండ్రినైనా వారినైనా లంచాలకు కానీ అవినీతి కానీ పాల్పడకుండా ప్రభ మీరే సహాయపడండి గద్దించండి మీ ఎందుబైనా భయం పుట్టించండి ప్రతి ఒక్కరు తండ్రినైనా వారి వారి విధులు ప్రభా సక్రమంగా నిర్వర్తించి ప్రభ ప్రజలకు మేలు చేయాలన్న ప్రభా మీరే సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం కనికరించండి ప్రభా వారి జ్ఞానం అనుగ్రహించండి వారు కూడా మార్మోన్స్ పొందిన పొందని సాధించండి ప్రభా తండినైనా మీరు అక్కడ బహు సమీపంగా ఉంది ప్రభా మీరేనైనా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం కేబీపీఎం లో ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కుటుంబాన్ని బట్టి ప్రభావ మీ పాదాలు చెంత మొర పెడుతున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరి కుటుంబంలో మీ శాంతి సమాధానం దచ్చండి వారు చేస్తున్న ఉద్యోగాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి వారి యొక్క పరిచయం మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు ప్రభావ నీ నా తండ్రి తీవ్రత కలిగి ఆయన వారికి ఇచ్చిన పిలుపుని ఏర్పాటు చేసుకొని ప్రభావ మీ చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి నెరవేర్చడానికి ప్రభావ మీరే సహాయపడమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ మీరు అక్కడ సిద్ధపడండి నేకులు సిద్ధపరిచేటువంటి కృప తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభావ మీ పాదాల జంతం మొన్న పెడుతున్నాం సహాయపడండి నా ప్రభా ప్రాముఖ్యంగా తండ్రి నేడు లోకం కూడా పాపంలోనే ఉంది ప్రభ పాపాన్ని జీవన విధానంగా తండ్రి నైనా చేసుకుని జీవిస్తుంది ప్రవ్వ తండ్రినైనా కాబట్టి తండ్రి నైనా బహుజాగ్రత్త కలిగి నా ప్రభా ఎక్కడ కూడా చిక్కబడకుండా తండ్రి సహాయ నడిచాలని సహాయం చేయండి పాపంలో ఉన్న వారందరినీ కూడా ప్రభ తండ్రి నేను వారు లాక్క రావాలా పాపంలో ఉన్న వారంతా కూడా ప్రభా మర మనసు పొంది రక్షణ పొందాలని మీరు సహాయపడమని ప్రార్థిస్తుంది ఇంతవరకు ప్రభా ఆరాధనలో మీరు సహాయపడుతూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు నన్న మీ దాసుల కూడా మాకు తెలియజేసిన విధానాలను బట్టి తన జీవితంలో నన్ను జరిగిన విషయాలను బట్టి తన జీవితంలో జరిగిన సాక్ష్యాలని బట్టి ప్రభా మీరు మాకు తెలియజేసినందుకే మీకు వందనాలు ప్రభా మశ్వాసాన్ని మరింత బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా మీ దాసురాలను ఇంకా బలపరచండి మంచి ఆరోగ్యం దండి ఆయన కుటుంబంలో శాంతి సమాధానం దయచండి ఆత్మిక విశ్వాసాలు మరింత బలపడిన ప్రభ మీకు ఒక గొప్ప సేవ చేయలేగిన తండ్రి మీ గొప్ప సేవకురాలు గవననితమని మీ పాదాల చింతంలో పెడుతున్నాం ఆ కుటుంబానికి తండ్రి మీరే నేను సహాయకులుగా ఉండి నేను ముందుకు నడిపించమని ప్రార్థిస్తాను ఇంతవరకు తండ్రి నేను ఈ ఆరాధనలో మీరు సహాయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావం తండ్రి మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మన ప్రవణేశ్వర కృప తనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరు వచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేందుకు నడిపించింది ఆమె థ్యాంక్ యూ